జ శృణన్ోతి సాదన శ్రీ మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యుద్ధ్యమాన్ అస్మాచార్య పం వందే గురం పదారోజు బ్రహ్మసూత్ర క్లాసారంభం చేస్తున్నాము ఇది ఆరంభం అవటంలో కొంత ఆలస్యమైంది నేను మనసులో ఉంది బ్రహ్మసూత్ర క్లాసు ఆరంభం చేయాలని అనే కారణాల వల్ల ఆలస్యమైంది సరే మొత్తం సమయం అంతా కూడా వృథా కాకుండా ఒక ఒక అధికరణమైనా మనం చదివినట్లయితే ఒక శోభ ఎన్నుకుందనే అభిప్రాయంతో ఇప్పుడు ఆరంభం చేశాము ఆనందమయాధికరణాన్ని ఎన్నుకోవటం జరిగింది ఈ అధికరణాన్ని ఎన్నుకోవటానికి హేతు ఏమంటే తైత్రీయోపనిషత్తు మనం చదువుకుని ఉన్నాం అంచేత ఆనందమయాధికరణం ఎన్నుకుంటే సరిపడుతుంది చదివిన ఉపనిషత్తుపై అధికరణం గనక తర్వాత ఈ అధికరణం కొంచెం టెక్నికల్గా ఉంటుంది కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కానీ అదే సమయంలో ఆత్మ అనాత్మ వివేకానికి చాలా ఉపకారకంగా ఉంటుంది ఎందుకంటే మానవుని యొక్క సంసార బంధము ఏ విధంగా వచ్చింది అంటే అనాత్మయైన దేహ దేహాదులైందు ఆత్మభావం ఉండటం చేతనే మనం మనం సంసారంలో బంధింపబడి ఉన్నాం కాబట్టి ఈ ఆత్మ అనాత్మ వివేకము అన్నది చాలా ప్రధానమైనటువంటి లక్షణం సాధన చతుష్టయంలో ఒకటి ఆత్మ అనాత్మ వివేకం ఈ అధికరణము ఆ వివేకాన్ని పెంపొందించుకోవటంలో చాలా ఉపయోగపడుతుంది తర్వాత మీరు ఉపనిషద్ భాష్యాలు కాలం నుంచి చదువుతూ ఉన్నారు కనుక ఇంత టెక్నికల్గా ఉన్నా కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అది శుభరాము టెక్నికల్గా ఉంది కాబట్టి అది ఎవరికో పండితుల కోసమే మనం దానిలోకి వెళ్దామవసరమో చేత మనకి సంభవం కాదునో అనుకోవాల్సిన అవసరం లేదు సో ఇన్ని కారణాల చేత ఏ అధికారణాన్ని ఎన్నుకోవటం జరిగింది తర్వాత చాంద్రో గ్యోపనిషత్తు ప్రథమ భాగం వచ్చింది కనుక దాంట్లో ఒక ఉద్గీత విద్య అని ప్రారంభమవుతుంది ఆ ఉద్గీత విద్యను పాఠం జరిగితే దాని మీద ఉద్దేశ విద్యకి సంబంధించిన అధిక అధికరణాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ అంతరాధికరణం ఇత్యా అవి ఇక్కడ చదవచ్చు ఆ పని తర్వాత చుద్దము ప్రస్తుతానికి మీరు చదివిన తైత్రీయ భాష్యానికి దృశిష్ట ఈ ఆనందమయ అధికరణం ఈ అధికరణము ఈ బ్రహ్మానందవల్లి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందున్న శిక్షావల్లి తర్వాత వచ్చే భృగువల్లి గురించి మీరు చింతచేయొద్దు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ పాత నోట్స్లో ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి బయటకు తీసి ఒకసారి రుమ్ము దులిపి ఆ తైతి లేదా నోట్స్ లేకుండా పర్వాలేదు తైత్రీ పుస్తకం తీసి శంకర సహా అనువాదం ఏదో ఉంటుంది ఒక్కసారి దాన్ని చూడండి చూసి ఇవాళ చేయండి పని ఒక వారం రోజులు మీకు టైం ఆ పని చేయటానికి ఒకే సిటింగ్లో కాకపోయినా టూ త్రీ సిట్టింగ్స్లోనైనా బ్రహ్మానందవల్లిని అసలు ఇదే ఉంది అక్కడ మీరుసారి చూసినట్లయితే ఈ అధికరణంలో మనం చేస్తున్న ప్రోగ్రెస్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది నేనే మీకు ఒక్కసారి ఒక విహంగమ వీక్షణంగా చెప్పాలి అని అనుకున్నాను బ్రహ్మానందవల్లి బ్రహ్మవిద ఆప్నోతి పరం అని అంటే ఎవడు బ్రహ్మను తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు ఇప్పుడు ఇక్కడ ఆప్నోతి వర్తమాన కాలంలో దీనికోసం మరణించి స్వర్గానికి వెళ్ళడం అలాగేం కాదు బ్రహ్మజ్ఞానమును పొందితే మోక్షము అయితే మరి బ్రహ్మ ఏమిటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మ యొక్క నిర్వచనము వాళ్ళ లక్షణము అంటారు నిర్వచనం ప్రమాదం ఏం లేదు బ్రహ్మకి జగత్తుకి సంబంధం ఏమిటి ఆ బ్రహ్మకి నాకు సంబంధం ఏమిటి అంటే ఆ బ్రహ్మయే ఆత్మ తస్మాత్వా ఆత్మన ఆకాశ సంభూత ఆత్మ రూపమైన బ్రహ్మ నుండి ఆకాశము దాని నుండి వాయువు అని పంచభూతముల యొక్క సృష్టి పంచీకరణ ప్రక్రియ ఈ పంచభూతముల నుండి ఈ దేహము వచ్చినది పంచభూతముల యొక్క మేళ వింతే ఈ దేహము ఈ దేహము అన్నమయము అన్నముతో అన్నము అంటే చిన్న ఆహారం చేతను ఈ దేహం నిర్మాణమైనది ఫుడ్ బాడీ అని ఈ దేహమే ఆత్మ అని తీసుకుంటారు దేహమే ఆత్మ తర్వాత ఈ ఈ ఆత్మని పక్షి రూపంగా కూడా వర్ణిస్తారు ఆత్మని ఎందుకంటే ఆ ఋషి యొక్క పేరు పక్షి పేరు పిత్తిడి పక్షి పేరు కాబట్టి ఆ ఋషికి పక్షి పక్షులకి ఏదో సంబంధం ఉంది అంటే పక్షుల బేసిస్తున్న పొరం వాళ్ళు ప్రకృతితో కలిసిమెలిసి ఉండేవారు ఇంకైతే ఋషుల పేర్లు కూడా ప్రకృతిలో చెట్లు పేర్లు పక్షుల పేర్లు ఆ ప్రకృతికి సంబంధించిన పేర్లే ఋషులకు కూడా ఉండేవి భరద్వాజ ఋషి ఆ భరద్వాజానదో పక్షి పక్షి ఒకటి ఉంది అలా తిప్పిది ఇంకో పక్షి సో ఆయన ఆత్మస్వరూపాన్ని పక్షిలే వర్ణిస్తారు ఆత్మయే జీవుడిగా ఉండి దేహం కారణంగా జీవుడిగా ఉండి యాత్ర సాగిస్తోందిగా పక్షి కూడా అదే పనిచేస్తుంది ఓ గూడు నుంచి బయలుదేరుతుంది యాత్ర సాగించి మళ్ళీ గూడుకి చేరుతుంది సో మనిషి జీవితం కూడా అలాంటిదే దేహమే ఆత్మ సందర్భంలో ఈ పక్షికి కుడి చెయ్యి కుడిచే ఇదో అనే చోక అంటే వెన్నెముకే చోకను ఏదో మొత్తానికి ఆ పక్షిలాగా దాన్ని వర్ణించాలి అయితే ఇంతేనా ఇంక దేహమేనా జీవుడు అంటే దేహమే ఇంక వేరే ఏమీ లేదా అంటే అలా కాదులండి ఈ దేహానికి లోపల మరొక తత్వము అది ప్రాణమయము అంటే ఓహో లైఫ్ అనమాట అయితే లైఫ్ అయినా సర్వం అంటే అలా కాదండి ఆ ప్రాణానికి లోపల మనస్సు ఒకటి ఉన్నది అన్నోంతర ఆత్మ అంతర దానికి లోపల అసలైన ఆత్మ మరొకటి ఉంది అదేమిటి మనోమయ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు అనేది ఆత్మ మరి అంటే ఇప్పుడు దేహమే ఆత్మ అనేది లోపల మరో ఆత్మ ఉందంటే అర్థమైందండి అంటే మొదట చెప్పిన దేహాత్మ అది అసలైన ఆత్మ కాదని తెలిసిందే లేదా ఎందుకంటే అదే అసలైన ఆత్మ అయితే మళ్ళీ దాని లోపల మరో ఆత్మ ఉండడం ఏమిటి అంచేతనే దీన్ని ఏమంటారంటే గౌణ ఆత్మ అంటారు ఈ దేహము గౌణ ఆత్మ అప్పుడు ప్రాణం ఏమిటవుతుంది ముఖ్య ఆత్మ అవుతుంది గౌణము ముఖ్యము మళ్ళీ ప్రాణం ముఖ్య అనుకుంటూ ఉంటే ప్రాణం లోపల మనస్సు ఇంకోహత్మ ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ ప్రాణం ఏమైంది గౌణమైనది మనస్సు ముఖ్యమైనది మళ్ళీ మనస్సు లోపల అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ అన్నారు కాబట్టి మనస్సు గౌణమైనది విజ్ఞానం ముఖ్యమైనది మళ్ళీ విజ్ఞానం లోపల అన్యోంతర ఆత్మ ఆనందమయ అన్నారు అదో మనం ఆనందమయ అధికరణానికి అక్కడికి తేలాం అప్పుడు ఆనందమయము ముఖ్యమైనది విజ్ఞానమయము గౌణము అయినది ఇంతవరకు అర్థమైంది కదా ఈ ఇంత సమాచారాలు ఎదుర్కొండ పెట్టుకుని ముందు సూత్రాలు చూద్దాం ఇంతేనేమో ఈ అధికరణం అని అనుకున్నారు ప్రస్తుతానికి వస్తుతానికి మ్యాథమెటిక్స్ పాఠం పెర్మిటేషన్స్తో మొదలు పెడతాను ఈ పెర్మిటేషన్స్ చదువుకొని మిగతా వాళ్ళు చూద్దాం అనంటే ఆ మయాన్ని పెర్మిటేషన్స్ తోటి అయిపోతుంది అనుకున్నారు పర్మిటేషన్స్ తర్వాత కాంబినేషన్స్ వస్తాయి ఆ తర్వాత బైనామియల్ తీరం అని ఒకటి వస్తుంది అదైన తర్వాత మల్టైనామియల్ తీరం అని ఇంకొకటి వస్తుంది దాని అలా వస్తూ ఉంటాయి వాళ్ళ తర్వాత అలాగా ప్రస్తుతానికి సరళంగా ఉంది చూడండి ఒకదాని లోపలి ఇంకొకటి అన్నట్టుగా మన వాళ్ళు పోపల డబ్బాలో ఒక డబ్బా లోపలి ఇంకో డబ్బా పెట్టినట్టు కానీ సో ఆనందమయా దగ్గరికి వచ్చాం ఈ ఆనందమయాకి పక్కన అన్యోంతర ఆత్మ మరొకటి లేదు లేదు ఆ తర్వాత ఏముందంటే రసో అదే రసము రసము సారము ఆనందము అబ అది కాబట్టి ఆనందమయమే తత్వము అదే ముఖ్యము దానికి అన్యోందర ఆత్మ లేదండి అదే ముఖ్యము అని మనకి అనిపిస్తుంది సూత్రాల యొక్క ప్రవాహం కూడా ఆ ఉంటుంది ప్రస్తుతానికి అలా అనుకుంటాం ఆనందమయమే ముఖ్యము ముఖ్య అంటే అదే బ్రహ్మౌ ఆ విధంగా స్థూలంగా దాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు పూర్వపక్ష మనం సూత్రాలకు వెళతాం అందాము ఆనందమయోభ్యాస ఇప్పుడు ఈ సూత్రంలో రెండు పదాలు ఉన్నాయి ఆనందమయ్యాసాత్ ఆనంద దీనికి యథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం నుంచి బ్రహ్మ అనే పదం అనువృత్తమవుతుంది బ్రహ్మ ఏది అది ఇక్కడ విచారం బ్రహ్మ ఎందుకంటే బ్రహ్మ సర్వ జగత్కారణము ఈ జన్మాదిశేత ఈ సకల జగత్తు ఆ బ్రహ్మంలో పుట్టినది కాబట్టి ఆ బ్రహ్మయే జగత్కారణము అని మనం అనుకున్నాం ఇప్పుడు ఆ బ్రహ్మ గురించే చెప్తున్నారు ఇంకా అనేక రూపాలుగా ఆ బ్రహ్మనే బోధిస్తూ ఉంటారు ఎందుకంటే బ్రహ్మని తెలియాలి మిగతా పెద్ద తెలియాల్సినవి లేవు బ్రహ్మని తెలుసుకోవాలి ఇప్పుడు నీళ్ళ నీళ్లు కావాలనుకుని నీరు తవ్వుతున్నవాడు వాడి వాడి వాడి దృష్టి ఎలా ఉంటుందంటే నీరు తప్ప మరి ఏది చేతికి వచ్చినా పక్కన ఇసుక చేతికి వచ్చిందనుకోండి పక్కన వారస్తుంది బొగ్గు చేతికి వచ్చిందనుకోండి పక్కన వారస్తుంది అలా ఉండాలి సపోజ్ ఇసక చేతికి వచ్చింది అనుకోండి నూయ్యి తవ్వుతూ ఉంటే ఈ ఇసుకతోటి మనం ఏమో గోడ కట్టుకోవచ్చు అని దారి వెంట పడ్డాడు అనుకోండి అలా మొదలైతే నూయ్యి తవ్వడం ఉండదు నెయ్యి తవ్వేవాడు ఏది చేతికి వచ్చినా పక్కన వారస్తాడు నీళ్లు తగిలి వరకు తిరస్కరించుకుంటూ పోతుంది ఆ విధంగా ఆ బ్రహ్మను తెలుసుకోవాలి ఆ బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఆ బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మానందవల్లిలో చెప్పారు బ్రహ్మానందవల్లిలో ఏది బ్రహ్మ ఎందుకంటే బ్రహ్మానందవల్లి మీరు చూసినట్లయితే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఐదు కనపడుతుంది దీంట్లో బ్రహ్మ ఏది ఆనందమయమే బ్రహ్మ ఆనందమయ బ్రహ్మ ఎందువల్ల అభ్యాస పదే పదే మళ్ళీ మళ్ళీ అభ్యాసం అంటే పునఃపునః చెప్పడాన్ని అభ్యాసం అంటారు యోగాభ్యాసం అంటే ఓ రోజు యోగాభ్యాసం అవుతుందండి రోజు చేస్తే యోగాభ్యాసం అవుతుంది ఆ కాబట్టి మీరు అన్నమయం ఉందనుకోండి ఓసారి చెప్పి వదిలేశారు ప్రాణమయమో అంతే మనోమయమో అంతే విజ్ఞానమయమో అంతే కానీ ఆనందమయాన్ని మటుకు ఓసారి చెప్పి విదిలేయలేదు మళ్ళీ మళ్ళీ దాన్నే చెప్తున్నారు ఆనందమయం తర్వాత ఆనందమయం తర్వాత అన్యోందరాత్మ మరోమయ అని మరోమయం ఇంకేం లేదు అక్కడతో ఆనందమయంతో ఆ లిస్ట్ ఆ ప్రవాహం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఆనందమయాన్నే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కాబట్టి ఆనందమయం ముఖ్యము అని మనది తేలిపోయింది ఇంకా వేరే మరొకటి ముఖ్యము లేదు ఆనందమయమే ముఖ్యము అంటే అదే బ్రహ్మ అదే ఆత్మ అని సూత్రానికి అర్థం ఈ విషయాన్ని భాష్యకారులు ప్రతిపాదిస్తారంటే ఒక పూర్వపక్షము సిద్ధాంతము అనే పద్ధతిలో బోధిస్తారు పూర్వపక్షం ఎలా ఉంటుంది ఆనందమయము ముఖ్య కాదు అని ఉంటుంది సిద్ధాంతం ఏమిటి అబ్బాయి కాకపోవడం ఏమిట అదే ముఖ్యాత్మ పూర్వపక్షం ఏం చేయాలి ఆనందమయం ముఖ్యాత్మ కాదు అని అనడానికి కొన్ని ఉపపత్తులు అంటే హేతువులు కొన్ని కారణాలు కొంత లాజిక్ చూపించాలి కదా ఊరికే అదర్ లేకపోతే ఊరికే పూర్వపక్షం ఏముంటుంది ఆ లాజిక్ అంతా చూపిస్తాడు పూర్వపక్షం ఆనందమయము ముఖ్యం కాదు అని అప్పుడు సిద్ధాంతం ఏం చేస్తాడు ఈ ముఖం ఆనందమయమే ముఖ్యమో అని సిద్ధాంతం చెప్పి దానికి హేతువులు చూపించి ఆ పూర్వపక్షి చూపించిన హేతువులు ఉన్నాయా చూసారా అవి హేతువులు అవి హేతువులైతే పూర్వపక్షమే సత్యం అవుతుంది అవి హేతువులు కావడానికి వీరలేదు వాటిని ఏమంటారంటే హేత్వా భాషలు అంటారు హేతువుగా కనబడ్డాయే కానీ అవి హేతువులేం కావు వాడు చెప్పిన వాడు కూడా హేతువులే అనుకోండి అప్పుడు వాడు చెప్పినవి కూడా సిద్ధాంతమే అవుతుంది అప్పుడు పూర్వపక్షం ఏమిటి ఇంకా కాబట్టి వాడి పూర్వపక్షం కలిగినప్పుడు హేతువులుగా అనుకున్నా వాస్తవంలో అవి హేతువులు కావు హేత్వాభాసలు అంటే హేతువులా కనబడ్డాయి కానీ అవి అహేతువులే అని సిద్ధాంతి నిరూపిస్తాయి నిరూపిస్తే అప్పుడు ఏం తేలుతుంది ఆనందమయమే ముఖ్య ఆత్మ అని తేలుతుంది అది ఆ సూత్రము యొక్క రచన భాష్యం పైతిరీయకే అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం అనుక్రమ్య ఆమ్నాయతే తస్మాద్ ఏతస్మాత్ విజ్ఞానమయాత్మానందమయో తైత్రీయగోపనిషత్తులో తైత్రీయోపనిషత్తు కావున్నా లేకపోయినా అర్థం ఒకటే తైత్రీయే అన్నా తైత్రీయకే అన్నా ఒకటే అర్థం స్వాధిక ప్రత్యయయ సో అర్థం మారదు కావచ్చినా కూడా సో ఆ తైత్రీయోపనిషత్తులో వరసగా చెప్పారు ఆత్మస్వరూపాన్ని చెప్తూనే ముందు అన్నమయాన్ని చెప్పారు తర్వాత ప్రాణమయ తర్వాత మనోమయ తర్వాత విజ్ఞానమయ చెప్పారు విజ్ఞానమయ చెప్పడం అయిపోయిన తర్వాత ఏమని చెప్పారంటే విజ్ఞానమయంలో మీరు ఒక్కసారి చూసుకుంటే ఆ వరస ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడు కూడా శృతి ఎదుర్కొన్నారు ఇది ఎందుకంటే విచారమంతా కూడా మంత్రాన్ని గురించి విచారం ఉపనిషద్ వాక్యాల మీద విచారం అంతేగాని ఇదేదో ఊరికే స్వతంత్ర విచారమేం కాదు కనుక అవిజ్ఞానమయాన్ని ఇలా చెప్పారు విజ్ఞానం యజ్ఞంతనుతే కర్మానితనుతేపి విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మ జ్యేష్టముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేజ్ఞానమే బ్రహ్మం తెలుసుకోవాలి విజ్ఞానము అంటే కర్తృత్వం బుద్ధి నిశ్చయాత్మకమైనది ఆ బుద్ధికి విజ్ఞానము పేరు అదే కర్త కూడా తస్మాే ప్రమా శరీరే పాత్మనోహి వా సర్వాన్ కామాన్ సమశ్ తస్ైష ఏ శారీర ఆత్మా యూ ఇదంతా పూర్తిగా మీకు సూచనగా చెప్తున్నాను మీకు అర్థం తర్వాత చెప్తాను చెప్పి తర్వాత ఏమంటున్నారంటే తస్మాద్వా ఏతస్మాజ్ఞానమయా ఈ విజ్ఞానమయము కంటే అన్యోంతర ఆత్మానందమయ మరి ఒక ఆత్మా దీనికంటే కూడా లోపలిది దీన్ని కూడా విజ్ఞానమయాన్ని కూడా శారీర అన్నారు ఈ విజ్ఞానమయం ఎక్కడుందండి శరీరంలో ఉంది ఉన్నది శరీరే భవ శారీర మీకు విజ్ఞానమయ ఆత్మ విజ్ఞానమయమే ఆత్మ అనుకోండి అది ఎక్కడ మనకు ఉపలభ్యమవుతోంది శరీరంలో ఉపలభ్యమవుతోంది శరీరంలో ఎక్కడ అంతటాన్ని ఇప్పుడు చేతిని పైగెత్తాలి అని సంకల్పించి చేతిని పైకెత్తాలనుకోండి మీకు విజ్ఞానమయం చేతిలో సంకల్పించింది కదా చేతిలో మీకు అనుభవానికి వచ్చింది కాళ్ళతో నడవాలనో పరిగెత్తాలనో సంకల్పించి పరిగెత్తుతున్నాడు అనుకోండి ఆ సంకల్పం ఎక్కడ మీకు అనుభవానికి వస్తుంది కాళ్ళలో అనుభవానికి వస్తుంది పాఠం వినాలని కూర్చొని జాగ్రత్తగా వింటూ ఉంటే అది కూడా సంకల్పం ఈ దేహాదులంద అనుభవానికి వచ్చింది దేహేంద్రియాదుల్లో అనుభవానికి వచ్చింది కాబట్టి ఈ విజ్ఞానమయ ఎక్కడ ఈ విజ్ఞానమయ ఆత్మ శరీరమునందు ఉపలభ్యమవుతోంది శరీర ఆత్మ ప్రేమేశానికి లోపల ఆత్మ ఆనందమయ ఆనందమయం తేమేశపూర్ణ విజ్ఞానమయానికి లోపల ఆనందమయం ఉంటుంది విజ్ఞానమయము వ్యాప్యము అంటే ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ వెస్ ఆనందమయము ఎక్స్పాన్సివ్ వ్యాపకము అని ఆ విధంగా చెప్పారు సో ఈ ఆనందమయ ఇప్పుడు కూడా ఈ ఆనందమయాన్ని కూడా మళ్ళీ పక్షిలాగ చూపిస్తారు పక్షిలాగు చూపించడం ప్రతి పర్యాయంలోనూ ఉంటుంది పర్యాయము అంటే ఆ సెక్షన్ సో అన్నమయ ఒక పర్యాయం ఆ పదాలు అలా ఉంటా వాడతారు ప్రాణమయము రెండవ పర్యాయం మనోమయం మూడవ పర్యాయం విజ్ఞానమయం నాలుగో పర్యాయం ఈ నాలుగో పర్యాయం అయిన కూడా పక్షిలాగే చెప్తారు ఐదో పర్యాయం ఆనందమయం అది ఫైనల్ అదే ముఖ్య ఈ విజ్ఞానమయ పర్యాయంలో కూడా పక్షులను చూపిస్తారు మరి విజ్ఞానమయం రూపంగా ఉండే పక్షికి రెక్కలేమిటి అంటే తస్య ప్రియమే వశి కాదు విజ్ఞానమయానికి రెక్కలేవో ఇంతకుముందు చెప్పారు విజ్ఞానమయానికి అంతరమైన ఆనందమయాన్ని గురించి వచ్చాం ఇది కదా ఫైనల్ ఈ ఆనందమయాన్ని కూడా పక్షిలా చూపిస్తారు విజ్ఞానమయాన్ని కూడా పక్షిలా చూపిస్తారు ఇంతకుముందు అనువాకంలో విజ్ఞానమయాన్ని పక్షిలా చూపిస్తూ శ్రద్ధ వశిర శ్రద్ధ విజ్ఞానం అంటే బుద్ధి ఎందుకు శ్రద్ధ ఉంటుంది కదా అదే తల ఆ పక్షికి శ్రద్ధే తల అలా చూపించారు ఇప్పుడు ఆనందమయ రూపంగా ఆనందమయ పర్యాయంలో ఆ పక్షి రూపంగా వర్ణించేప్పుడు దీనికి ఏమని చెప్తున్నారంటే ఆనందం కదా ఇది ప్రియమే దీనికి తల ఏమిటి ప్రియము దీనికి తలది ఇది ఇష్టమైనది అనే అనుభవం ఏదైతే ఉందో అది దీనికి తల ప్రియమే మోదో దక్షిణ పక్ష ఆ ప్రియమైనది నోట్లో వేసుకోవడం ఏదో చేశారు లడ్డు ఎదురుకుండా పెట్టారు అబ్బా చాలా బాగుందండి చూడ్డానికే ఆనందం కలుగుతుంది నాకు చాలా ప్రియమైన దిది అన్నారు అనుకోండి అది తల ఆనందమయానికి తల నోట్లో వేసుకుంటే మంచి రుచిగా ఉందనుకోండి అదేమో ఎడమ రెక్క చక్కగా తిని భుజించి మరో లడ్డు కూడా తిని కడుపులో మంచి తృప్తి కలిగి ఇంకా ఆనందం కలిగింది అది ఇంకో రెక్క తోకోహట మిగిలింది ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అమ్మవోబో తోక ఈ ఆనందమయానికి తోక ఏమిటంటే ఆ సాక్షాత్తు ఆ పరబ్రహ్మే దీనికి తోక అని చెప్పారు మరి దేహం ఏమిటి తల రెక్కలు తోక మధ్యలో దేహం ఉంటుంది ఆనంద ఆత్మ ఆనందమే దేహం అంతా ఆనందమే రెక్క ఈ రెక్క ఆ రెక్క తల తోక మధ్య అంతా ఆనంద ఇదే బ్రహ్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని అలా పక్షిలా కూడా వర్ణించారు మరి ఇప్పుడు చెప్పండి ఆనందమయ ఏమిటంటారు ఇదే బ్రహ్మ ఆనందమయ బ్రహ్మ అభ్యాసాత్ ఆ తర్వాత చెప్పారు ఇప్పుడు తస్మాత్వా ఏతస్మాత్ విజ్ఞానమయా ఆ ఈ విజ్ఞానమయ ఆత్మ కంటే అంతర అన్య దీనికంటే విలక్షణమైనది అంతర దీనికి లోపల ఉన్నది లోపల అంటే పెద్ద పెట్టి లోపల చిన్న పెట్టని కాదు దీనికంటే సూక్ష్మమైనది అని అర్థం ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ ఉందంటే ఆ ఫ్యాను ఇంత బుడ్డి ఉంటే ఆ బుడ్డి లోపల ఓపేసినంత ఎలక్ట్రిసిటీ ఉందని అలాగా ఉడని డబ్బీలో పొడవు ఉన్నట్టుగా అదే అర్థం దానికి కాదు అది కాదు అర్థం ఫ్యాన్ అన్నది చాలా గ్రోస్గా స్థూలంగా ఉంటే ఆ ఫ్యాన్ కంటికి కనపడుతూ ఉంటే కంటికి కనబడకుండా సూక్ష్మంగా ఫ్యాన్కి ఒక శక్తిని అనుగ్రహిస్తూ దాని లోపల ఎలక్ట్రిసిటీ ఉంది అని అర్థం అలాగే విజ్ఞానమయానికి లోపల ఆనందమయం ఉంటుంది అది చాలా సత్యం ఈ అనువ ఈ వర్ణన చాలా అద్భుతమైన వర్ణన దీని మీద ఆధునిక వైద్యులు వాళ్ళు కూడా చాలా గొప్పగా అంగీకరిస్తారు అంగీకరించి తీరాలి అంగీకరిస్తూ కూడా దేహంలో ఇప్పుడు చెయ్యేలాగా వీడు కండ పెంచాడనుకోండి కండ పెంచితే ఆ కండలో అన్నమయం అన్నట్టుగా ఉంటుంది కానీ వాస్తవంలో అన్నమయమని స్థూల బుద్ధికి కనపడ్డా వాటి వెనకాలు ఉండే ప్రాణశక్తి అది ఆ కండల్లో ఉన్న మహిమ కదండి ప్రాణశక్తి ఉంటే ఏమైంది ఆ ప్రాణశక్తికి ఆ రకమైన అభ్యాసము అంటే యోగా యోగాభ్యాసం చేయించాలి అనే మనస్సు లోప వెనకాల ఉంటేనే ఆ ప్రాణశక్తి పనిచేస్తుంది లేకపోతే ఆ మనస్సు లేదనుకోండి వీడు వెయిట్ లిఫ్ట్ చేస్తాడా చేయకపోతే కండలు వస్తాయి మనస్సు ఉండాలండి కాబట్టి ప్రాణమయానికి లోపలే ఉంది మనస్సు అయితే మనస్సు ఉంటే సరిపడిందా యోగము యొక్క మహిమ యోగాభ్యాసము లేకపోతే ఎక్సర్సైజు చేయటము దీనివల్ల చాలా ఆరోగ్యానికి మంచిది మజిల్ని మనం కాపాడుకోవాలంటే ఏదో కొంత ఎటువంటి పనులు చేసుకో ఈ కండల్ని రక్షించుకోవాలి అనే విజ్ఞానం వీడికి ఉంటే మనస్సు పనిచేస్తుందా విజ్ఞానం లేకుండా వస్తుంది ఆ విజ్ఞానము మనస్సు కంటే లోపల ఫైనల్లీ వీడు చక్కగా ఇలాగా వెయిట్లో లిఫ్ట్ చేయటము యోగాభ్యాసం చేయటము చేసుకుంటే చూసివాడికి అమ్మ వీడు ఎంతో కష్టపడిపోతున్నాడు కానీ వాడికి ఎలా అనిపిస్తుంది వాడికి ఎండార్ స్పాన్స్ ఉన్నాయి ఇవ్వంటారు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో ఉత్సాహంగా కనుక చేసుకుంటాయి ఈ దృవంటూ చేసుకుంటే రిలీజ్ కావాలి ఉత్సాహంగా చేస్తుంటే రిలీజ్ అవుతాయి అప్పుడు వాడికి చాలా బాగుంటుంది పడుకుని నిద్రపోతున్న వాడు అలా కళ్ళు తెరిచి ఆ బో వీడు ఎంత కష్టపడిపోతున్నాడో వెర్రిమోహన్ యోగాసనాలు చేసుకున్నా అనుకుంటాడు అనుకుని మళ్ళీ ముసులుతో పడుకుంటాడు వాడికి ఆనందం ఏమిటో తెలియదు వాడు ఆ వాడుకున్న ఆనందం వీడి యోగాభ్యాసం చేసేవాడు లేకపోతే ఎక్సర్సైజ్ చేసేవాడికి ఒక ఆనందం కలిగింది ఆనందం కలిగింది కాబట్టి ఆనందం యొక్క మహిమ విజ్ఞానంలోకి వచ్చింది ఆ విజ్ఞానంలోంచి మనస్సులోకి మనస్సులోంచి ప్రాణంలోకి ప్రాణంలోంచి అన్నంలోకి వచ్చింది కాబట్టి ఆనందమయము అది చాలా సూక్ష్మమైనది మోస్ట్ పవర్ఫుల్ అంచేతనే దీనికి వైద్యులు కూడా ఏమని చెప్తారంటే నాకు జీవితంలో ఆనందం లేదు అంటే మీరు నమ్మద్దు అన్నమాట ఎందుకంటే నాకు జీవితంలో ఆనందం లేదని చెప్పడానికి కావలసిన శక్తి కూడా ఆనందం నుంచే వచ్చింది వీడు చెప్తున్నాడు కదా నా నోట్లో నాలుగు లేదు అని చెప్తే మీరు నమ్ముతారా నమ్మరు ఎందుకంటే నా నోట్లో నాలుగు లేదు అని చెప్పడానికి కూడా నాలుక ఉండాలి కాబట్టి నాకు ఓపిక లేదు నాకు ఆనందం లేదు జీవితంలో అని ఆయన అన్నాడంటే నువ్వు పొరపడుతున్నావు నువ్వు తప్పుగా తెలుసుకుంటున్నావు దానివల్ల ఈ తప్పుగా తెలుసుకోవడం ద్వారా నీకు నీవే ఉపకారం చేసుకుంటున్నావు నిన్ను నీవే దుఃఖ బాధ్యను చేసుకుంటున్నావు దేవుడు ఏం చేయట్లేదు నువ్వు ఆలోచించుకో ఆ దుఃఖంతో సంబంధాన్ని పెట్టుకోకు దాన్ని విడిచిపెట్టేసే దుఃఖం ఉంది అనుకోవడం చేతనే దుఃఖం వచ్చింది దుఃఖం ఉంది అనుకోవడం మానే ఆ దుఃఖ సంయోగంతో వియోగాన్ని తెచ్చుకో నీకు ఆనందం వచ్చేస్తుంది నాకు దుఃఖం నాకు దుఃఖం అని అనుకోవడం మానేసే వెంటనే ఈ సంబంధాన్ని బ్రేక్ చేసే నువ్వు అని మహాత్ములు చెప్తారు నువ్వు అలా ట్రై చేయి ట్రై చేస్తే నీవు ఆనంద స్వరూపుడు వని నీకు అర్థమైపోతుంది అని చెప్తాడు కాబట్టి జీవితంలో ఆనందం లేకుంటే అసలు మనిషి బతికే ఉండదు వాడు చచ్చిపోతాడు బరువు క్షణమే చచ్చితే ఆనందం లేని క్షణంలో వాడు చచ్చిపోతాడంటాడు వాడు ఇంకా బతుకున్నాడంటే ఆనందంతో కనెక్ట్ అయి ఉన్నాడు అనమాట అంచేతనే నేను ఈ పాయింట్స్ ఇలాంటి సెటిల్ పాయింట్స్కి ఏమో దృష్టాంతాలు చెప్తూ ఉంటాను ఒక ఆని దుఃఖిస్తూ ఉంటుంది భోరుమని ఏడుస్తూ ఉంటుంది నాకు ఇంకా బతుకొద్దు నేను కూడా చచ్చిపోతాను ఎవడో పోయారు పోయినప్పుడు ఏడుస్తారు సో ఎవరో నేను కూడా చచ్చిపోతాను బాబోయేను భోరుమని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఎవరిలో తీసుకొచ్చి అమ్మా ఈ కాఫీ తాగు తల్లి అని చేతిలో కాఫీ పెడతారు ఇంకా ఫిల్టర్ కాఫీ చక్కగా తయారు నేను ఒకసారి చేశాను ఎటువంటి పని బస్సు పడ్డాడు ఒక అది బాబోయ్ నేను చచ్చిపోయాను అని ట్రామాటైజ్ అయిపోయి నేను చచ్చిపోయాను ఇంకా నేను బతికీది లేదు నేనే గాంధీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డుని తీసుకెళ్లి అప్పట్లో ఆ గాంధీ హాస్పిటల్ మొన్న మార్కెట్ దగ్గర తీసుకెళ్లే ఎమర్జెన్సీలో డాక్టర్ ఏమయ్యా ఆయనకేదైనా మార్సినో ఏదో ఇంజక్షన్ ఇవ్వ అంటే కంగారు పడుతున్నాడు ఎందుకంటే అక్కడ క్యూ ఉంది సో ఈ లోపల నాకు తక్కువని నేను ఏం చేశానంటే బయటికి వెళ్ళిపోయి ఇరానీ హోటల్ కెళ్లి కాఫీ చేయించాను ఎందుకంటే ఇతను కాఫీ ప్రియుడు కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తమ్ముడు ఈ కా వీడు నేను చచ్చిపోయానని గోల పెట్టేస్తున్నాను చచ్చిపోలేదు నా ఈ కాఫీ తాగి అని కాఫీ ఇచ్చా కాఫీ ఇస్తే ఆ కాఫీ తాగేటట్టు కాఫీ తాగిన తర్వాత కొంచెం ఒకళ్ళు శక్తి మళ్ళీ పేట పడింది ఈ నేను చచ్చిపోయానని మొరపెట్టడం ప్రారంభించాడు వాడు వచ్చి మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చాడు తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు నెల రోజులు కాలో ఏదో పోయింది తర్వాత బాగుపోయింది సో అదేమవుతుందంటే ఆ కాఫీ తాగినప్పుడు తాత్కాలికంగా ఆ రసనేంద్రియం ద్వారా మీ ఆనంద స్వరూపంతో మీకు కనెక్షన్ వస్తుంది యూఆర్ కనెక్టెడ్ టు యువర్ ఓన్ ఇన్నర్ రియాలిటీ విచ్ ఈజ్ ఆనంద ఆ కనెక్షన్ రాగానే బస్ ది పర్సన్ ఈజ్ సేవ్ చచ్చిపోడు ఏమవు ఆ కనెక్షన్ కనుక లేకపోతే చచ్చిపోతాడు అది రహస్యం కాబట్టి దుఃఖి ఒక ఆమె బోరుమని ఏడుస్తుంటే మనం తప్పు కాఫీ తాగిస్తాం ఇస్తామనుకోండి ఆవిడ ఆవిడ చేత కొంచెం ఆ ఫస్ట్ సిప్పు తాగిపించాలి ఫస్ట్ సిప్పు నేను తాగానంటే అలా కాదమ్మా అని కొంచెం అలా ఆ చెక్కుల్లో అవి తుడిచి ఒక్క చుక్క తాగిపించాలి ఆ మిగిలింది ఆవిడ తాగుతుంది తర్వాత ఏడవడావుది తర్వాత ఏడవచ్చు ఏడవడం రోజంతా వాళ్ళ ఉండేది ఖాళీగా లేడతాం ఎంతసేపు ఏడవచ్చు కాఫీ తాగడం అయిపోద్ది తర్వాత ఏడవచ్చు ఎందుకంటే ఆ తాగుతున్న ఆ క్షణంలో ఈ దుఃఖము ఈ లాసు ఇవేముండవు అవన్నీ కూడా తాత్కాలికంగా సస్పెండ్ అయిపోతాయి ఆ కాఫీ సిక్లో ఉందా మహిమ ఎందుకంటే ఆ కాఫీ సిక్కులో రసనేంద్రియంలో ఆ బ్రహ్మ ప్రకటమవుతోంది ఆ క్షణంలో నేను ఫలానా నాకు ఈ నష్టం వచ్చిందనే దృష్టి కూడా అదే ఉండదు నేనే ఉండదు ఇప్పుడు బ్రహ్మస్వరూపుడే ఉంటాడు బస్ తీసే ఉండే వాడికి ఆ ఎనర్జీ అంతా అక్కడి అదే ఆనందమయం అదే బ్రహ్మ అని నేను మీకు హెచ్చరిక చూస్తున్నా ఇప్పుడు నేను చెప్తున్న ఈ సిద్ధాంతం ఇది ప్రోవిషనల్లే ప్రోవిషనల్ సిద్ధాంతం ఓకే ఈ ఆనందమయమే బ్రహ్మ ఓకే విజ్ఞానమయం కానీ మనోమయం బ్రహ్మ కాదు ఇది అల్టిమేట్ వర్డ్ కాదు ఇది కానీ ప్రొఫెషనల్గా ఇలా ఉంటుంది ఈ ప్రావిజనల్ ఎంతవరకు ఉంటుందంటే టూ త్రీ క్లాసెస్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఇది సిద్ధాంతం సంశయ ఇప్పుడు పూర్వపక్షం సిద్ధాంతం పెట్టాలంటే రెండు కో రెండు పక్షాలు ఉంటే కానీ సిద్ధాంతం రాదు కదా సిద్ధాంతానికే ఉత్తరపక్షము ఇప్పుడు రెండు పక్షాలు ఉండాలంటే పెండులం లాగా మూవ్మెంట్ ఉండాలి ఆ పెండులమ్మ ఈ పక్షం వైపుకు వెళ్తే పురపక్షం బలం పడుతుంది ఆ పక్షానికి వెళ్తే సిద్ధాంతం ఇంకేతనే ఉభయ కోట్యవగాహి సంశయ అనే నిర్వచనం సంశయమంటే ఇటువైపుకి వెళ్తుంది అటువైపుకి వెళుతుంది రెండు కోటి రెండు అగ్రముల వైపుకు వెళ్లేదాన్ని సంశయము ఉంటారు ఇప్పుడు సంశయం అంటే ఆ పదం వచ్చిందంటే రెండే ఉంటాయి అక్కడ బైనరీగా ఉన్నప్పుడే సంశయము ఉంటుంది అసలు నాకేమీ తెలియట్లేదంటే సందేహము ఉంటుంది లేదా పది ఉన్నాయి దీంట్లో నాకు ఏదో తెలియట్లేదంటే దాన్ని కూడా సందేహము అని అంటారు సంశయము అంటే రెండు సో అని చెప్పిన తత్ర సంశయ అది ఎలా ఉండగా ఆ శృతి అలా చెప్పి ఉండగా మాకి సంశయం ఉన్నది ఏమిటి సంశయం కిమిహ ఆనందమయ శబ్దేనా పరమేవ బ్రహ్మోచ్యతే యత్ప్రకృతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నమయాదివత్ బ్రహ్మణ అర్థాంతరమితి మాకు ఇక్కడ సందేహం ఇది ఏమిటి సందేహము ఈ ఆనందమయ అని ఉంది అంటే ఆనందమయము ప్రథమాంతం ప్రథమాయ కోచనం ఈ ఆనందమయ శబ్దము చేత చెప్పబడే తత్వము ఏమిటి అంటే అసలే తెలియగడిగితే దాన్ని సంశయం అనరు అసలు ఏమీ తెలియకుండా అడుగుతున్నాడని కాదు ఇది ఉపనిషత్తుతో అడుగుతున్నాడు కదా ఈ ఆనందమయ్యే శబ్దము చేత చెప్పబడేది బ్రహ్మే అని అంటారా ఆ బ్రహ్మ మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చా అంటే అదేమండి బ్రహ్మేట ఇక్కడ ప్రకృతం టాపిక్ బ్రహ్మే ఎలా ప్రారంభమైంది బ్రహ్మ విద ఆత్మోతి ప్రారంభమైంది సత్యం జ్ఞానము అనంతం బ్రహ్మ అని నిర్వచనం చెప్పారు కాబట్టి ఇక్కడ టాపిక్ బ్రహ్మే ఇప్పుడు మనం బ్రహ్మ విచారమేగా చేస్తుంటే ఈ బ్రహ్మవల్లిలో దాని ముఖం దాని పేరే బ్రహ్మానందవల్లి బ్రహ్మవల్లని అని వాళ్ళం తర్వాత ఆనంద శబ్దాన్ని జోడించి బ్రహ్మానందవల్లి అంటున్నాం పూర్వం బ్రహ్మవల్ల అని అనుకోండి వాళ్ళం దాని పేరే బ్రహ్మవల్లి కాబట్టి మీరు ఆనందమయ అంటున్నారే అది ఆ బ్రహ్మేనంటారా అది సంశయంలో ఒక కోటి సంశయంలో రెండో కోటి ఏమిటి లేక అన్నమయము అన్నమయం ఉంది అది బ్రహ్మ కాదు అన్నమయం బ్రహ్మ కాదు కదా అముఖ్యం అయిపోయింది గౌణమైపోయింది కదా గురికే ఓ కొద్దిసేపు అన్నమయము చాలా గొప్పదే అని అనుకున్నాము దాన్ని కూడా పక్ష అన్నాము ఇంతట్లోకి వెంటనే ఏం చేసాం అన్యోంతర ఆత్మ ప్రాణమయ అని దీన్ని పక్కన బారసాం అలాగే ఈ ఆనందమయం కూడా పక్కన బారయ్యదగ్గదేనా అన్నమయాధివతే ఈ అన్న ప్రాన్నమయం ఏం చేస్తుంది బ్రహ్మవైపు దారి చూపించి తను పూర్వం మేము ప్రయాణం ఎలా చేసే వాళ్ళం హైదరాబాద్ రావాలనుకోండి ముందు గుర్రబండి ఎక్కాలి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కాలి బస్సు దిగి ఆ ఇసక పర్వలో గోదావరి ఇసక పర్వలో ఒక అరమైల్ నడవాలి ఆ తర్వాత పడవ కానీ లాంచీ కానీ ఎక్క రాజమండ్రి వచ్చి రోడ్డు మీద వచ్చి రిక్షా ఎక్క రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఇలాగా ఇది మా ప్రయాణం ఇలా ఉండేది ఒక్క రైలు ఉండేది మధ్యాహ్నం పదకొండున్నరకి పూరి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అది రాజమండ్రి వచ్చేది మధ్యాహ్నం పదకొండున్నరకి అది ఎక్కి వాళ్ళం అది ఎక్కితే అదే ఇప్పుడు ఈస్ట్ కొస్టో ఏదో అయినట్టుంది వాటెవర్ నేమ్ అది ఎక్కితే అది మొన్నటి పొద్దున్నట్టు హైదరాబాద్ వచ్చింది రిజర్వేషన్ ఒకటి ఉంటుందని అది మనం చేయించుకోవచ్చు అని ఎందుకంటే రిజర్వేషన్ చేయించుకోవాలంటే మళ్ళీ ఆ రైలు మినహాయింజన్ మిగతా ఐదు ఎక్కి రావాలి ఐదు మండీ ఐదు మిగతా ఐదు ఎక్కి ఐదు మండ్రిలో చేయించుకోవాలి మనకేం తెలుస్తుంది ఎక్కివాళ్ళం ఆ బుగ్గింజన్ ఉండేది దానికి అన్ని బొగ్గి ఇంజన్లే ఆ బొగ్గి ఇంజన్ వచ్చేది దాంతో బిలబెల్లాడుతూ అబ్బరే ఎక్కివాళ్ళ అలాగే ప్రయాణాలు చేసి హైదరాబాద్ వచ్చేవాళ్ళం వదిలిపెట్టలేదే దీని ఎనీవే సో ఈ విధంగా అన్నమయాన్ని వదిలిపెట్టేశారు రాణమయాన్ని వదిలిపెట్టేశారు అర్థాంతరం అన్యోంతర ఆత్మ అంటున్నాం మరో ఆత్మ ఉందండి అనేప్పటికీ పాతది వెనక్కలు వదిలిపెట్టేయటం అముఖ్యం అయిపో గౌణం అయిపోతూ ఉంటుంది అలాగే ఈ ఆనందమయాన్ని కూడా డంప్ చేసి ఇంకో పాల్ని పట్టుకుంటారా ఏమే లేకపోతే ఈ ఆనందమయమే బ్రహ్మణ అని సంశయలే కింద ప్రాప్తం అయితే మీరు ఏమి సెటిల్ చేసుకున్నారు ఇప్పుడు సంశయం ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో ఒక పక్షం పూర్వపక్షం అవుతుంది రెండవ పక్షం ఉత్తరపక్షం లేక సిద్ధాంతం అవుతుంది కాబట్టి మీకు మీకేమనుకుంటున్నారు అని అడిగాడు సిద్ధాంతి మీరేమనుకుంటున్నారు కింతావత్ ప్రాప్తం అంటే అప్పుడు పూర్వపక్షి చెప్తాడు ఆ పూర్వపక్షి చెప్పిన దాన్ని ఖండించి సిద్ధాంతి ఫైనల్గా చెప్తాడు ఇది బైనరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ అయితే మీరేమనుకుంటున్నారండి మీకేమి సిద్ధించింది కింతావత్ ప్రాప్తం అంటే అన్న ఆనందమయమే బ్రహ్మని ప్రాప్తమైందా లేకపోతే ఆనందమయం కంటే పైన మరొకటి ఇంకేదో ఉందని మీకు ప్రాప్తమైందా అని అడిగారు బ్రహ్మణ అర్థాంతరం అముఖ్య ఆత్మ ఆనందమయ స్యాత్ ఇక్కడ అర్థాంతరం అనే పదాన్ని కొంచెం రాక్షస్గా మనం అర్థం చేసుకోవాలి ఓకే అర్థాంతరం అంటే ఇప్పుడు ఇది ఎలాగో చెప్తూ చూడండి ఆనంద ఆనందమయ అన్నప్పుడు ఈ ఆనందమయ శబ్దం చేత ముఖ్య బ్రహ్మ చెప్పబడుతుందా గౌణ బ్రహ్మ చెప్పబడుతుందా అని ప్రశ్న కావండి ముఖ్య బ్రహ్మే చెప్పబడితే అప్పుడేమంటాం దాన్ని ఆనందమయ శబ్దానికి ముఖ్యార్థం బ్రహ్మ ముఖ్యార్థము బ్రహ్మాండ అంటే దాన్నే అవనొచ్చు ఆనందమయ శబ్దానికి అర్థము బ్రహ్మ కావండి ఆనందమయ ఇప్పుడు అలా కాకుండా అన్నమయం ఉందనుకోండి ఈ అన్నమయానికి ముఖ్యార్థం బ్రహ్మణ కాదు ముఖ్యార్థం బ్రహ్మ కాదు గౌణార్థం బ్రహ్మ అయితే ముఖ్యార్థం ఏమిటవుతుంది బ్రహ్మ కంటే అబ్రహ్మ అవుతుంది ఆ విధంగా అర్థం కాబట్టి ఇప్పుడు అన్నమయాది అన్నమయము ముఖ్య బ్రహ్మ కాలేదు అది బ్రహ్మణ అర్థాంతరం అముఖ్య బ్రహ్మ అన్నమయం అముఖ్య బ్రహ్మ ఏమంటే అలాగే ప్రాణమయం అముఖ్య బ్రహ్మ అలాగే ఆనందమయం కూడా అముక్ష్రహ్మనా బ్రహ్మయా అని ప్రశ్న ఏమంటే లేకపోతే ముఖ్య బ్రహ్మయేనా బ్రహ్మణ అర్థాంతరం अंटे अ मुख्य आत्मा आनंदमय आधा दाखे मेको इपड़ो ఆనందమయము ముఖ్య బ్రహ్మయేనా లేక అముఖ్య బ్రహ్మయా అని రెండు పక్షాలు వచ్చాయి కదా సరే మీకేమి సిద్ధించింది కింతావత్ ప్రాప్తం అంటే ఆనందమయము ముఖ్య బ్రహ్మయే అని చెప్పేస్తే అది సిద్ధాంతం అవుతుంది కాబట్టి పూర్వపక్షం ఏమవ్వాలి ఆనందమయము ముఖ్య బ్రహ్మ కాదు అన్నది పూర్వపక్షం అదే చెప్తున్నారు సో బ్రహ్మణ అర్థాంతరం అముఖ్య ఆత్మ ఆనందమయ స్యాత్ బ్రహ్మ యొక్క అర్థం కాదు బ్రహ్మ యొక్క అర్థము ఈ ఆనందమయం కాదు అర్థాంతరం మరి ఒకటి అంటే అముఖ్యమైన లేక గౌణమైన బ్రహ్మ ఆ బ్రహ్మగా మనం తీసుకుంటాం ఆత్మానా బ్రహ్మన్నా ఒకటే అది ఆనందమయము అది విత్ మీ అది ఫాలోయింగ్ ఓకే సో ఇక్కడ పూర్వపక్షం ఏమిటనమాట బ్రహ్మ యొక్క ముఖ్యార్థంగా ఆనందమయాన్ని చెప్పొద్దు బ్రహ్మ యొక్క అముఖ్యార్థమే ఆనందమయము అంటే ఆనందమయం ముఖ్య బ్రహ్మ కాదు గౌణ బ్రహ్మయే అది పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏమవుతుంది దాన్ని ఆనందమయ బ్రహ్మా ఆనందమయ అభ్యాసాత్ అది సిద్ధం అయితే పూర్వపక్షానికి హేతువులు చెప్తున్నాడు తస్మాత్ ఎందువలన సో ఎందువల్ల ఏమండి ఆనందమయము ముఖ్య బ్రహ్మ కాదు అను అయితే బ్రహ్మ యొక్క ముఖ్యార్థం ఆనందమయం కాదు గౌణార్థమే ఆనందమయం ఆనందమయం గౌణ బ్రహ్మయే కానీ ముఖ్య బ్రహ్మ కాదు అని మీరు అంటున్నారే అలా అన్నానికి కారణం అని ప్రశ్న అప్పుడు ఆ కారణాలన్నీ చెప్పుకొస్తాడు చెప్పుకొస్తే పూర్వపక్షం బాగా బలపడుతుంది ఓకే అన్నమయాది అముఖ్యాత్ ప్రవాహపతి తత్వాత్ ఇది మొదటి హేతు ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ఉపనిషత్ ప్రవాహం చూడండి మొట్టమొదటి పర్యాయంలో ఏమొచ్చింది అన్నమయం వచ్చింది ఈ అన్నమయం ముఖ్యమా ముఖ్యమా అముఖ్యమైండి ఎందుకంటే దాని పక్కది ఇంకొకటి వచ్చేసింది కాబట్టి తర్వాత ప్రాణమయం వచ్చింది ఇది ముఖ్యమా అక్షఖ్యమా అమోక్ష్యం మనోమయం అమోక్ష్యం విజ్ఞానమయం అమోఖ్యం ఈ విజ్ఞానమయం పక్కనే వచ్చిన ఆనందమయం అమోక్ష్యం ఆ ప్రవాహంలో పడ్డది అమోఖ్యం అవ్వాలి అంతేగాని సాఠాత్తుగా ఈ అదే ప్రవాహంలో ఆనందమయం వచ్చింది కదా వచ్చి హఠాత్తుగా ఇది బ్రహ్మలాగా అవి కూర్చుంటుంది అంతకుముందు ఉన్న నాలుగు అమోక్షములైనట్టుగానే ఈ ఐదోది కూడా అమోక్ష్యమే కావాలి అది హేతు హేతు బాగులేదని మీరు అనద్దు ఇప్పుడు హేతు బాగులేదు మాట దాన్ని ఖండించడం ఉంటుంది పూర్వపక్షంలో ఉన్నాం కాబట్టి అన్నమయాది అముఖ్యాత్ అన్నమయముతో మొదలైంది అది అమోక్ష్యం అక్కడి నుంచి మొదలుపెట్టి పంచమేంటే అక్కడి నుంచి ఈ ఆనందమయ వరకు కూడా అన్నీ అమోఖ్యాలే అప్పుడు ఆ ప్రవాహంలో పడింది కనుక ఇది కూడా అముఖ్యమే అవుతుంది అముఖ్య ప్రవాహ పతితమైంది కనుక దాంట్లో పడింది కనుక ఇది అముఖ్యమవుతుంది అంటే చుట్టూ ఏమున్నాయో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు మగపెళ్లి వారు వస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు అలా లోపలికి వచ్చేస్తున్నారు మగపల్లి వారు అందరిలో దాంట్లో వీడు ఇంకొకళ్ళు ఉన్నాడు వాడు కూడా వచ్చేసారు మీరు ఏమనుకుంటున్నారు మగపల్లి అనుకుంటారు ఆ విధంగా ఈ ఆనందమయం కూడా అముఖ్య బ్రహ్మనే మేము నిర్ధారించుకున్నాము అథాపి సర్వాంతరత్వాత్ ఆనందమయ ముఖ్య ఏవాత్మేతి ఇది దీన్ని ఆశంక అంటారు అంటే పూర్వపక్షి చెప్తుంటే వాడికి అడ్డుపడుతున్నారు పూర్వపక్షి చెప్తూ అంటే ఎవళ్ళు అడ్డుపడతారు సిద్ధాంత్ అడ్డుపడతారు కాబట్టి దీన్ని సిద్ధాంతి యొక్క ఆశంక అంటే పూర్వపక్షి చెప్తున్న దానికి చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నాడు అతను చెప్తున్న దాని మీద పై మాట ఇంకా రాదప్పుడే అప్పుడు ఏమవుతుంది పూర్వపక్షి చెప్తున్న దానికి చెప్పనివ్వకుండా ఒక ఆశంక అంటే ఒక అబ్జెక్షన్ తోటి సిద్ధాంతి అడ్డుపడితే అప్పుడు పూర్వపక్షం ఏం చేస్తాడో ఆ అబ్జెక్షన్ ని కొట్టుపారేస్తాడు అప్పుడు పూర్వపక్షం ఏమవుతుంది బలపడుతుంది పూర్వపక్షాన్ని బలం చేసుకుంటున్నాం సో అది అతను సిద్ధాంతి కానీ మరోహళ్ళు కానీ ఆశంకలు కనుక లేవనెత్తితే ఆశంకలన్నిటికీ సమా ఆశంక అంటే అబ్జెక్షన్స్ డౌట్స్ అండ్ అబ్జెక్షన్స్ లేవనెత్తితే వాటన్నిటికీ పూర్వపక్ష సమాధానం చెప్పుకుని చక్కగా తన పూర్వపక్షాన్ని నిలబెట్టుకుంటాడు దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే అథాపి అదే అలా కావక్కర్లేదయా ఆ ప్రవాహంలో పడింది కాబట్టి ఇది కూడా ముఖ్యం కానక్కర్లా దానికి భిన్నంగా కూడా కావచ్చు ది అదర్వైజ్ ఆల్సో ఇట్ కెన్ హ్యాపన్ ఎందుకంటే అన్నమయం ముఖ్యం కాదు ఎందుకంటే దాని లోపలి ఇంకోటి ఉంది కనుక ఆంతరం మరొకటి ఉంది కనుక ప్రాణమయానికి ఆంతరం ఉంది మనోమయానికి ఆంతరం ఉన్నది విజ్ఞానమయానికి ఆంతరం ఉన్నది ఆనందమయానికి ఆంతరం లేదు పైగా అన్నమయానికి ఆంతరం ప్రాణమయం ప్రాణమయానికి ఆంతరం మనోమయం అప్పుడు ఈ మనోమయం ఎన్నింటికి ఆంతరం అవుతుంది రెండింటికి ఆంతరం ప్రాణమయం ఎన్నిటికి ఆంతరము ఒకటి మనోమయం ఎన్నిటిక అంతరము రెండు విజ్ఞానమయం ఎన్నిటిక అంతరము మూడు ఆనందమయం ఎన్నిటికంతరము నాలుగు ఆనందమయం తప్పు నాలుగేమన్నా ఇంకేమైనా ఉన్నాయా ఇంకేం లేవు అంటే అన్నిటికీ ఆంతరం ఏమంటే ప్రవాహంలో ఉన్న మిగతావన్నీ కూడా స్థూలములుగా ఉన్నాయి దీంతో పోలిస్తే ఇది ఆ ప్రవాహంలో ఉన్న మిగతా నాలుగింటికి కూడా ఆంతరం కాబట్టి కేవలం ప్రవాహంలో ఉన్నంత మాత్రాన అముఖ్యం కానక్కర్లా ఆ ప్రవాహంలో ఉన్న మిగిలిన అలా నాలుగింటికి కూడా ఇది ఆంతరము కనుక ఇది ముఖ్య ఆత్మే అవ్వచ్చు అని అంటున్నాడు అంటే పూర్వపక్షానికి ఇది అబ్జెక్షనే కదా అథాపి సు సర్వాంతరత్వాత్ ఆనందమయ ముఖ్య ఏవ ఆత్మా అనే ఇతి అని అబ్జెక్షన్ చేశాడు చేస్తే పూర్వపక్ష అబ్జెక్షన్ కుట్టిపరేస్తున్నాడు న్యాత్ అవదన్నాడు అవదలేవా నీ అబ్జెక్షన్ నువ్వును అవదు ముఖ్యాత్మ అవదు ఆనందమయం ఎందుకు అవదంటే క్రియావయవత్ శారీరత్వ శ్రవణాచ్చ ఎందుకంటే చూడు నీ ఆనందమయము ఆనందమయము ఎందుకు ఎందుకు ముఖ్యాత్మ అవదంటే ఈ ఆనందమయాన్ని గురించి షూట్ చెప్తోంది సో అన్యోంతర ఆత్మానందమయ అని మొదలుపెట్టి మీరు కూడా ఉపనిషత్తు పుస్తకం దగ్గర పెట్టుకోండి మళ్ళీ క్లాస్ నుంచి ఎప్పుడైనా అవసరమైతే రిఫర్ చేసుకోవచ్చు నేను రిఫరెన్స్ చేస్తూనే ఉంటాను అదేమి సమస్య కదా అన్యోంతర ఆత్మానందమయ